ఆకాశవాణి సజీవ స్వరాలు ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో కవి పెనుమతి విశ్వనాథ శాస్త్రి అంటే ఎవరూ గుర్తుపెట్టకపోవచ్చు కానీ కవి అజంతా అని చెప్పగానే కవిత్వాభిమానులు ఆయన్ని గుర్తిస్తారు కవిగా అజంతా శైలి అనితర వారి కవిత్వ గ్రంథం స్వప్న లిపికి సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఆ సందర్భంగా రికార్డ్ చేసిన ఇంటర్వ్యూని ఈనాటి సజీశ్వరాల ధారావాహికలో మీకోసం ప్రసారం చేస్తున్నాం స్వప్నలిపి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు కవితా సంపుటి స్వప్నలిపి కవి అజంతా విశాల వినీల గగనాల క్రింద విషాదాగ్ని ఆవిర్భావాన్ని మృత్యువు పరిహాసపు వాక్యాల్ని నగరం నడివీధిలో సగటు మనిషి జీవిత ప్రవాహాన్ని మనిషి కలల కలవరింతల ఆశల ఆశ కనిపించని అక్షరాలని స్వాత్మిక ఏకాంతంగాను సామూహిక స్వాగతంగానూ కవితాత్మకం చేసిన కవి అజంత అజంతా అసలు పేరు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి అరవై సంవత్సరాల అజంతా ఇంతవరకు రాసిన కవితలు నాలుగు పదులే అయినా తెలుగు కవితాలోకంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ కవి ఆయన ఏకైక కవితా సంపుటి స్వప్నలిపి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన సందర్భంగా అజంతాను పలకరించినప్పుడు ఆయన ప్రతిస్పందన ఇది తరపు తరపుడు తప్పు నేను బిజ్గా తీర్చి కూర్చున్నాను తరపుడు ఎవరు వచ్చింది కుర్రవాడు ఆంధ్రప్రభ ఆఫీస్ నుంచి వచ్చింది కుర్రాడు ఒక వచ్చాడు వచ్చి లోపలికొచ్చి కావేశ కవితానికి కేంద్ర సే సాహిత్య అకాడమీ వాళ్ళు అవార్డు ఇచ్చారని చెప్పాడు నేనేమిటి సేంటి కవిత్వ కవిత్వాన్ని మరిచిపోయాను నేను ఎక్కడో పాతాడంలో భగ అందరికీ దూరంగా నా దగ్గర నేను ఉంటున్నాను నేను నాని నేనే తెలియని నేను నా దగ్గర ఎలా దిక్కు నేను నేను ఇప్పటికీ నువ్వు చెప్తున్నావు కనుక సంతోషించకుండా ఉండటం సాధ్యం కనుక సంతోషిస్తున్నాను చాలా సంతోషం కష్టపడి దూరం వచ్చావు లోపలగా కూతురు కాదు కొంచెం తర్వాత రోడ్డు వర్షాలతో మాట్లాడాడు అక్కడ అందులో బ్యాగురించి అని చెప్పాడు తర్వాత కప్పు కాఫీ తాగాం అది చాలా కప్పు సార్ ఇలా ఇలాంటి అవార్డు ఎలాంటి కవిత మేము నా ఇంట్లో అంటే క్వాంటిటీ క్వాలిటీ అని మనం అనుకుంటున్నాండి కవిత్వం అన్నది క్వాంటిటీ కవిత్వానికి సంబంధం లేదు అలా కవిత్వం నిరాకారమైన వస్తువు కవిత్వం కనపడదు కనపడదు కూడా పనులు మాత్రమే అవుతుంది అందరూ వంలరు అందరూ చూడలేరు కూడా కవిత్వం అనేది కేవలం నిరాకారమైన వస్తువు కేవలం అవుట్ ఆఫ్ నథింగ్ క్రియేట్ సమ్థింగ్ సుందర సృష్టి కవిత్వం అంటే అంత మంచి పరుచుకొని నేనేం కానీ హఠాత్తుగా ఈ వార్త విని చెప్ప ఆశ్చర్యపోయాలని చెప్పడం లేదు సద్వించాలని చెబుతున్నాను అనుకోలేదు అనుకోవడం జరిగింది నా జీవితంలో అన్ని ఇలా అంటే ఇది మాకు సహజమైనది చేత మీరు వచ్చి చెప్పారని సార్ సద్దిస్తున్నాను అసలు కూడా భావన జీవితం అంతా ఒకే పంచం పద్యం వేయడానికి ఒక జీవితం వచ్చి మంచిగా పద్యం చేస్తాను మీరు చూసారు కేవలం ఇట్ ఈస్ మై అంటే తన అర్థమైన ముఖం చూసుకున్నప్పుడు నేను ఇన్ ది స్టేజ్ ఆఫ్ నేను మనిషిని కొత్త మొక్కాన్ని పేరుస్తున్నాను కొత్త శరీరాన్ని కూడా కొత్త శరీరం ఏ రోజుగా రోజు చొక్క విప్పుతుంటాను మనం కొత్త ఆచ్ఛేదన అది ఎప్పుడూ తప్పదు కవిత్వంతో సంబంధం ఏ మనిషికైనా తప్ప బాబు తెర మనసు ఒక అస్పష్టమైన ఆకారం మాట్లాడే కవిత్వం అది ఇప్పుడు ఆ దిశగా ఉన్నాను పుట్టినప్పటి నుంచి అంతే మాతృ గారు ఉన్నప్పుడు అంతే అప్పుడు అంతే తండ్రి మీద నడుస్తున్నప్పుడు అంతే దేవతానికి అవగలించినప్పుడు అంతే అది నా జీవితం అది నా కవితపై ప్రముఖ కవి ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అభినందన స్వరం కవి అజంతా స్వప్న లిపికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం తెలుగు కవిత్వంలో అచ్చమైన ఆధునికతకు సత్కారం జరగడమే అజంత నలభై ఏళ్ల పాటు ఒకటే పద్యం రాశాడు అని ఒక కవి విమర్శకుడు ఒకప్పుడు వ్యాఖ్యానించాడు ఈ ఆక్షేపణకు ఒక చిన్న సవరణ ఒక పద్యం కాదు ఒకటి గురించి రాశాడు ఆ ఒకరు గురించి రాసినప్పుడు కూడా తన ప్రతిబింబం అక్కడ చూసుకుంటూ రాశాడు అజంతా ఇన్నాళ్ళుగా సంబోధిస్తున్న ఆ ఒకరు ఎవరు భయంతో సిగ్గుతో అభద్రతతో భగ్నస్వప్నాలతో నిరుద్యోగంతో కోల్పోయిన ఆత్మ కోసం వెతుకులాటతో జీవన ఖడ్గధార మీద మృత్యున్యాసంతో జీవితానికి మృత్యువుకి మధ్య విభజన రేఖగా నిలిచే అధివాస్తవిక రేఖ మీద రోడ్డు మనిషి అజంతా వాడే స్వప్న అర్థం వేరు ఇంకా చేతి నిజం ఒకటి చెప్పాలంటే స్వప్నం నుంచి ప్రణయాన్ని బహిష్కరించిన కవి అజంత ఒక్క ప్రేమగతం కూడా రాయలేదు ఆకలి సందిగ్ధత యథాస్థితి కొనసాగడం మీద నిరసన మనిషిని మనిషి కాల్చుకు తినే రాక్షస సంస్కృతి మీద రోత మనిషి ఆత్మ చచ్చిపోకూడదనే పరివేదన ఆయన పద్యాలు విధువృతాలు అతను సమూహాల వంచితుడై మసలే మనిషి గురించి మాట్లాడడం కాదు తనతో తనే మాట్లాడుకుంటూ అయ్యో ఈ పరిస్థితి తొలగేదెలా అని ఉభిగూడవుతూ తన కవిత్వంగా పరిణమిస్తూ ఉంటాడు లోకబాధ జీసస్ ఆ బాధని మోసే శిరువ అజంతా కవిత్వ భాష శ్రీశ్రీలోని అధివాస్తవిక వేదనాగ్రిని స్పృశించి తన కవిత్వ దీపం గుట్టించుకున్న ఏకైక వ్యక్తి అజంత శబ్దశరీరం మీద ఆచ్ఛాదనలన్నీ విసర్జించడానికి కూడా వినుదీయని అజంత స్వప్న నిలిపిలో కవిత్వ లక్ష్యం చీకటి నిబర్హణం అజంత అనే రోడ్డు మనిషికి బహువచనం కవిత్వం శూన్యంలోంచి సృష్టి కవిత్వం అనే అజంత ఇటీవలి కవితలోని కొన్ని పంక్తులను ఆలకిస్తూ కవిని అభినందిస్తూ అజంతాతో కూర్చీ గురించిన ఈ శ్రవణ స్పర్శకు ముంపు చుక్క పెడదాం పద్యం పేరు హాస్య ప్రియత్నం ఒక పద్యం రాయడానికి ఒక జీవితం చాలా కాలం తర్వాత ఇటీవల అద్దంలో ఒకసారి నా ముఖం చూసుకున్నాను ఎక్కడా అపశబ్దం లేదు అపశ్రుతి లేదు అదే ముఖం అదే ప్రతిబింబం కానీ ఒక్కటే తేడా ఆ ముఖంలో నేను లేదో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను పద్యం ప్రారంభమైనట్టే మళ్ళీ నన్ను నేను సృష్టించుకుంటున్నాను నా మీద నేనే యుద్ధం ప్రకటిస్తున్నాను అంతా ఒక రహస్య క్రీడ గాయపడకుండా ఉన్న చోటు అనుగుణమైన లేదా నా శరీరంలో నా నీడ సైతం రక్తశక్తమైనదే ఒక పద్యం తర్వాత మరో పద్యం జీవితం నేను ఎందుకు జీవిస్తున్నాననే ప్రశ్న నన్ను ఎన్నటికీ నన్ను భయపడ్డాను కొత్త పద్యానికి నిర్భయంగా తరపున తీర్చాను పద్య శరీరం మీద వెల్టూ విచ్రంభించడానికి దూరుగా గది మధ్యలో ప్రత్యేకంగా ఒక సూర్యకిరణాన్ని ప్రతిష్ఠించాను కూడా ఇక పద్యం ప్రారంభిస్తుభంలో యథావి ఒక అస్పష్ట వాక్యం అడవిలో వెన్నెల అగ్ని రక్షిస్తుందని అంటున్నారు నిజమైన పుచ్చకుడు ఎవరో ఫలానాన్ని చెప్పలేము బ్రతుకంటా నుండి వెంటాడుతున్న అపరిచినది ఎవరో భవిష్యత్ అద్దరే కావచ్చు మరో అస్పష్ట వాక్యం ఆకాశంలో మేఘాలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో చెప్పడం చాలా మనిషి కూడా అంతే సూర్యుడు అసాధారణంగా ఉన్న ఇద్దరు యువకులు వరి వీధులో నుంచుని తుపాకులు మాట్లాడే భాషలో కాలస్వరూపాన్ని అభివర్ధిస్తున్నారు క్షణం తర్వాత సమీపంలో ఉన్న ఒక మహావృక్షం అక్కడ లేదు వీరు పడుగునా ఉన్న కూడా అక్కడ భయంకరంగా నవ్వుతుందో ప్రత్యక్షంగా చూశాను ఇక సరాసరి పద్యం వెన్నమక మీద అడుగు పెడుతున్నాం ఇటు మొత్తం నేనే కనుక దైనందిన జీవితం నుంచి సూచనప్రాయంగా ఒక ఒక ఘట్టాన్ని పరిచయం చేస్తున్నాను పద్యానికి ఆత్మ అదే బీజానికి నమస్కారం చేస్తేనే గాని రోడ్డు మీద అడుగుపెట్టడం ఇష్టం ఉండదు నాకు అంతరార్థం మళ్ళీ క్షేమంగా ఇల్లు కాదు బహుశా ఇది తలసారి కావచ్చునేమో అని ముందు ఇంట్లో నా వైపు ఆప్యాయంగా చూసే ప్రతి వస్తువులో భార్య పిల్లలు సరే ప్రాణం ఉన్న ప్రతి ఒకసారి ప్రవేశిస్తారు ముఖ్యంగా నేను కూర్చొని కుర్చీని నిర్లిప్తంగా ఒకసారి పురోషిస్తాను అంటే ఆ తర్వాత మరేం లేదు మనిషి ఉన్నంత వరకే ఏదైనా అంతా ఒక మనిషి మన్నాడు ఆ కుర్చీ అక్కడ ఉండదు ఎవరో ఒక ఆత తొక్కేస్తారు మనిషి ఉన్నంత వరకే ఏదైనా ఏదైనా ఏదైనా పంతొమ్మిది ఏడో సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం స్వప్న లిపి గ్రంథానికి లభించినప్పుడు కవి అజంతాతో జరిపిన ఇంటర్వ్యూ పునః ప్రసారం ఇప్పుడు విన్నారు ఈనాటి సజీవ స్వరాలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది